పరిశుధడా పరిశుధుడా మహోన్నతుడా వందేవాయుడు నిరంతరం అద్భుతాలు తండ్రి మధ్యాహ్న కాల సమయమును మాకు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు ప్రభావ అయినా మిమ్మల్ని మహిమపరిచే విధంగా మిమ్మల్ని సంతోషపరిచే విధంగా మా జీవితాలు ఉండటానికి సాయం చేయండి ముఖ్యంగా మా జీవితాలను మేము కడుక్కొని యథార్థంగా జీవించే వారంగా ఉండటం సహాయం చేయండి వాక్యము ద్వారా పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మా విన్నపములను విని మమ్మల్ని సరిచేసి తండ్రి ప్రభా మీ రాకడలో మేము అనేకుల్ని తండ్రి మీ వైపు తిరిగి వ్యక్తులుగా మేము ఉండినట్లు సహాయం చేయండి ప్రభా బలపరచండి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఏసుకరిస్తు పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ Amen hallelujah. Main huminne aara jindulo. Naachinne ninne aara jindulo. Oonse ninne aaya jindulo. Naachinne ninne aara jindulo. Yamane leya ta konneemivaya. Ennuleya khet mein ree yae bheeve chale yae maaatal chale yae bheeve chale yae bhee maaatal chale yae hoye see minne arvindulo taan de minne arvindulo hoye do din de arvindulo taan de minne Ahora vinte dos buenos que ya del merci porque en van dos que ya del dossier porque en le estoy y voy a luz glo porque tengo ya estoy y doy a lo como ahora la hasta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 Malakutan aceite yeHAM measurements O arahing you ha? Amen. O arahing you ha? No, I have changed it for my life. I wish you had changed it for my life. ఎప్పుడు వస్తావు నీరాకడము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము ఓసూ నిన్నే ఆరా నా తండ్రి నిన్నే ఆరా సి आरे विंदुलो डाट द्विदिने अरे विंदुलो तद बोदैया डाकु दाज्ञमुदैया तद बोदैया डाकु दाज्ञमुदैया दिवे चलैया दिव वाक्यमु चलैया दिवे चलैया दिव वाक्यमु चलैया दोय सुदिन de para jadu dinne araditu do oisude dinne araditu do jadu dinne araditu do va bahudivaya vaadanaviveya va bahudivaya vaadanaviveya తోడు నీవయ్యాడ నీవయ్యా నాతోడు వయీడ నిరు నిందే ఆరాధించు నా త్రీ నిందే ఆరాధించు నో శరు ఆరాధించు నో నా తిని ఆరాధించును హలో య్యాం మన మధ్యలో విజయ బేగర్ తన సాక్ష్యాన్ని పంచుకుంటారు స్తోత్రాలు ప్రభు ఆయన ఈ సాక్ష్యాన్ని పంచుకునే చదువు తండ్రి ఎటువంటి అతిశయము గర్వము తండ్రి ప్రభు నాయన మీకు విరోధమైనది ఆ నోటి నుండి ఏది రాకుండా ఉన్నది ఉన్నట్టుగాని సత్యుల్ని మాత్రమే వచ్చినట్లు సహాయం చేసి ఈ సాక్ష్యం వలన నన్ను నేను తగ్గించుకున్నట్లు నాకు సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామమును ముఖ్యంగా మీరే మహిమ పొందమని ఈ సాక్ష్యము ద్వారా తండ్రి ఏ ఒక్కరికి ఏ ఘనత ఏ అతిశయం కలగకుండా మీరు మాత్రమే మహిమ పొందుతామని ఏ పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మ అందరికి ప్రైజ్లాడు వందనాలు ఇస్తున్నామని నేను ఎంత మాత్రము తగిన వాడను కాను వంద ఎంత మాత్రము యోగ్యత లేదు అయినప్పటికీ క్రీస్తులో జరిగిన కొన్ని విషయాలను పంచుకోవాలని ఒక అవకాశం కల్పించిన దేవునికి తోటి ్రదర్స్ కి వందనాలు తెలియజేస్తుంటున్నాను అయితే నా జీవితంలో నేను అనేక మార్లు నిలబడుతూ పడిపోతూ వస్తూ ఉన్నాను రెండు వేల నేను బాప్టిజమం తీసుకున్నాను బాప్టిజమం తీసుకున్నప్పుడు క్రీస్తులో కూడా పాతి పెట్టబడ్డాను ఇక జీవించేది ఆయన కొరకే అన్న తీర్మానంలో బాప్టిజమం తీసుకున్నాను నాకు బాగా గుర్తుంది అలా పశ్చాత్తాపంతో తీసుకున్నాను నేను బాప్టిజమం ఏదో పేరెంట్స్ చెప్తే చర్చి లో వింటే వెళ్ళి తీసుకున్న బాప్టిజమం కాదు అది ఆ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వెళ్ళినందుకు లేకపోతే ఒక వయసు వచ్చినందుకు వెళ్ళి తీసుకున్నది కాదు బ్యాప్టిజమం తీసుకోవడానికి ప్రభు నన్ను ఎంతో ఎన్నో విధాలుగా మాట్లాడి ఆ యొక్క రక్షణార్థమైన దుఃఖం అది కలగడం ద్వారా నేను నిలబడి బ్యాప్తిజం తీసుకున్నాను తీసుకున్న కొన్ని సమాచారాలు కూడా బాగానే ఉన్నాను కొన్ని నెలలు కాదు కానీ కొన్ని సమాచారాలే ఉన్నాను బాగా బాగున్నాను ఫ్యామిలీని కుటుంబస్తులు వాళ్ళ పెద్దలైనా వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకు అనారోగ్యాలు ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అని స్వస్థతల గురించి చెప్పేవాడిని ఎక్కడన్నా పెద్దవాళ్లతో కలిసి ఆ దయాలు వెళ్ళగొట్టే చోటుకి వెళ్లి వాళ్ళతో కూడా సావాసం చేస్తూ ఉండేవాడిని రెండు వేల తొమ్మిది నుంచి కొంతమంది పాస్టర్లతో కలిసి తిరిగేవాడిని అట్లా బానే ఉన్న నా జీవితము అనుకోని చిన్న మలుపు జరగడంతో ఆ యవ్వన వయస్సు అప్పుడు నాకు ఒక ట్వంటీ ఉంటుంది ఈ శరీర కోరికలు దురాశలు సేమ్ టైం అవి కూడా నన్ను వెంటాడుతూ వస్తున్నాయి అంటే నేను క్రైస్తవుడిగా ఉంటున్నా గాని ఆ పాపాన్ని జయించే స్థితిలో లేను ఆ సిను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను ఇంకా ఆ సిను ఉన్నాను అట్లాంటి టైంలో అదే టైంలో నాకు మ్యారేజ్ అయింది టూ లో ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత పర్వాలేదు అన్ని బాగా ఉన్నాము చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవి ఇవి వస్తూ పోతూ తను స్టడీ చేస్తా ఉన్నది ఇట్లాంటి టైంలో నేను అసలు దేవుణ్ణి విడిచిపెట్టేశాను మొత్తం పైకి మాత్రము విజయ అంటే ఎంత మంచివి భక్తుడు అబ్బా అంత పెద్ద వేషధార జీవితం జీవించాను నేను నాకు తెలిసి ఎవరు జీవించి ఉండరు అంత భయంకరమైన వేషధారణ నేను దాన్ని చూసిన నా మాట తీరు చూసినా నిజంగా మంచి అప్రిషియేట్ చేయదగిన వ్యక్తి ఈయనమ్మ అబద్ధం ఆడాడు అని నోరు తెరిస్తే అబద్ధాలే అంటే ఈ సందర్భం ఏదన్నా వచ్చింది నేను తప్పించుకోలేను అని అంటే ఖచ్చితంగా ఇంకా అబద్దం ఆడాల్సిందే నా మీద బ్లేమ్ పడకూడదు ఆ టైంలో అసలు ఎట్లాంటి రోజులంటే ఒక పక్క నా హృదయం హెచ్చరిస్తా ఉంది ఇన్ని ఇంత మోసం చేస్తున్నా నేను దేవుణ్ణి నేను రుచి చూసే తెలుసుకున్నా ఆ బాప్టిజం అప్పుడు బ్యాప్టిజమానికి ముందు నిజంగా పశ్చాత్తాపడ్డాను యేసుక్రీస్తు ఎవరు ఆయన రక్షకుడు అని తెలుసుకున్నాను మళ్ళా నేనేది ఒక మతంలో ఉన్న వ్యక్తిగా ఏదో సండే చర్చ్కి వెళ్లాలా రావాలా తర్వాత నా పనులు నేను చేసుకోవాలా అన్న విధంగా అట్లా గడిపి గడుపుతున్నప్పుడు చాలా బాధేసింది కొన్నిసార్లు కొన్నిసార్లు బాధేసినప్పుడు అయితే అట్లా బాధపడుతూ ఉన్నా అంటే నాకు అప్పుడు తెలిసింది ఇది పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తా ఉంది నా జీవితంలో నేను చాలా ఘోరమైన స్థితిలో ఉన్నా నేను ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేదు ఏంటంటే నేను చేసే వేషధారణకి అసలు నేను నరకం అంచులో ఉన్నా అప్పుడు లిటరలీ ఆ నరకం ఆగాదమా లేకపోతే అది ఏముందా తెలీదు కానీ ఆ శాత చేతిలో బాగా చిక్కిపోయి ఉన్నా నా జీవితం చాలా సంతోషంగా నడుస్తా ఉంది డబ్బులు కూడా విపరీతమైన ఖర్చు పెట్టేవాడిని అంటే ఒక సిగరెట్ అని ఒక మందు అని లేకపోతే సినిమా థియేటర్ల కని ఇట్ల పైకి కనిపించేటివి ఏవీ లేవు మళ్ళీ నా దగ్గర లోపల అంతర్గతంగా కోరికలతో నిండిన డిజైర్స్ వాటిని చంపుకోలేక ఆ పాపాలల్లో బాగా విపరీతంగా జీవించేవాడిని అంతకు మించి ఏంటంటే గొడవలు నేను జిమ్ కెళ్ళి అది ఇది చేసి ఆ బాడీ చూసి వాళ్ళు వీళ్ళు పిలిచి అప్పట్లో అట్లా జరిగి లోకరీతిగా బెదిరించడము అప్పుడప్పుడు నోటికొచ్చిన చిన్న చిన్న భూతు మాటలు నేను పలకడము ఇట్లాంటి చేస్తా ఉండి దేవునికి చాలా ఆయాసకరకంగా అవమానకరకంగా నా జీవితం సాగుతూ ఉందని వన్స్ టూ జూన్ అప్పటి వరకు అంటే టూ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ జూన్ వరకు నేను దేవునికి చాలా దూరంగా ఉన్నాను అసలు అది భరించలేని రోజుల్లో అది నాకు నేనే దగ్గరగా ఈ శరీరమే నేనని నాదే ఈ జీవితం అని ఈ కలల్లో బ్రతికేసాను తెలిసిన తర్వాత తెలియకముందు కాదు ఇట్లా బ్రతుకుతూ ఉన్నప్పుడు టూ జూన్ చిన్న చిన్న సంఘటనలు ఫ్యామిలీలో జరుగుతూ ఉన్నాయి అది అక్క కుటుంబంలో కావచ్చు మా కుటుంబంలో కావచ్చు జరుగుతా ఉన్నప్పుడు అక్కడ సొల్యూషన్ అనేది లేకుండా మొత్తం మూచుకుపోయినట్టుగా అయిపోయింది అయిపోయినప్పుడు నేను ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఉంటే ప్రార్థన అసలు నా వల్ల అవ్వట్లేదు ప్రార్థన అయితే పదిగా పదిహేను నిమిషాలు చేయగలుగుతుండాలి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుందాం అని అంటే ఆ శాతాను అస్సలు నన్ను ప్రార్థించండియట్లేదు అట్లా ఎన్ని రోజులు జరిగిందంటే ఒక ట్వంటీ డేస్ జరిగింది ఒక పక్క ఏడుస్తున్నాను ఏడుస్తున్నానంటే ఒక ఆడవాళ్ళు ఏడ్చినట్టే ఏడుస్తున్నాను ఎప్పుడు ఏడవలేదు అంతగా ఏడుస్తున్నాను ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక రోజు మాత్రం దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినట్టు అనిపించింది నువ్వు నా సొత్తు నేను నిన్ను వెళ్ళ కొన్నాను ఆ మాట నన్ను పట్టుకున్నది అది నా హృదయంలో నుంచి పుట్టిన ఒక స్వరం ఇంకా నేను ఆ మాటను పట్టుకుని ప్రభు ఒక మనిషి మాట్లాడితే గుర్తుపట్టొచ్చు లేదా మన ఊహనా కూడా గుర్తుపట్ట అప్పుడు ఆ మాటను బట్టి ఇది కచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కన్నీరు నా పాపంని నేను ఒప్పుకోవడము ఇవన్నీ చూసినాడు అనేసి నేను ఆ రెండు యూటర్న్ తీసుకున్నానండి అప్పుడు మళ్ళా ఆ బాప్టిజం అప్పుడు ఎన్ని పలికామో నాకు గుర్తులేదు కాని తర్వాత నేను దేవుని దగ్గర ఒక తప్పిపోయిన కుమారుని వల్ల ప్రభువా బ్రతుకుతే నీకోసం బ్రతుకుతా లేదంటే నన్ను చంపేయి నేను మళ్ళా బ్రతికిందనుకో ఏదన్నా మళ్ళా నీకు వ్యతిరేకంగా చేస్తా హిబ్రూ సిక్స్ ఫోర్ లో ఉంటుంది కదా ఆయనకు మరలా బాహాటంగా సెలవు వేయిచున్నాము అని నేను మాత్రం సెలువు వేయలేను ప్రభు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వేసిన ఇంకా నేను వేయను నన్ను బ్రతికిస్తే పవిత్రంగా బ్రతికించు లేదనంటే నన్ను చంపేయి పర్వాలేదు నాకు ఈ జీవం అవసరం లేదు సరే నరకంలోనే పడేస్తా అన్న కూడా నరకంలో పడే కానీ నేను మాత్రం నీకు అవమానం తెచ్చే విధంగా నా జీవితం ఉండకూడదు అని దేవుని దగ్గర ఒక తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే పరలోకం నీ ఎదుటూ నేను పాపం చేసి ఉన్నాను అన్నాడు ఆ మాటలే పలికాను ప్రవ్వా నా కుటుంబం ఎదుట నీ ఎదుట పరలోకం ఎదుట సంఘం ఎదుట అందరి ఎదుట కానీ ఏ ఒక్కరికి నా పాపపు జీవితం నా ఆలోచనల జీవితం నీకు మాత్రమే తెలుసు అని నేను ఆయన దగ్గర పశ్చాత్తాపడ్డాను అట్లా ఆగస్టు వరకు కన్నీరు విడుస్తూనే ఉన్నాను జూన్ జూన్ మధ్యలో నుంచి జూన్ ఎండింగ్ కల్లా దేవుడు మాట్లాడాడు జూలై ఆగస్ట్ ఆగస్టు ఎండింగ్ లో ఇంకా ఖచ్చితమైన తీర్మానం కలిగింది నాకు ఆ ఇది దేవుడితో సహవాసం ఇంత బాగుంటుందని నేను లేచి రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడిని ఎప్పుడు చూసిన ఐదు నిమిషాలు ఇప్పుడే లేచి ప్రార్థనలో నుంచి అన్న తర్వాత మళ్ళీ ఏమంటే ఏదో పోగొట్టుకున్నట్టు మళ్ళీ ఏమంటే ప్రార్థనలోకి వెళ్ళిపోయేవాడిని మళ్ళీ గడిచిందో లేదో మళ్లీ ప్రార్థనలోకి వెళ్ళిపోయేవాడిని ఆ విధంగా దేవుళ్ళకి మళ్ళా అంటు అప్పుడు నేను తీర్మానం తీసుకున్నాను ప్రభా నా రోమా రోమ పత్రిక ఆరవ అధ్యాయంలో ఉంటుంది పదమూడవ క్షణంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం మిమ్మును మీరే దేవునికి అప్పగించుకును మీ అవయవములములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుడి ఇంకా ఈ వాక్యము అప్పుడు నాకు బలంగా ఉన్నది అంటే నా కళ్ళని నేనే అప్పగించుకున్నట్టు కదా పాపానికి చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయత దేనికి మీరు లోబడదరో దానికే దాసులు అగుదరని మీరెరుగరా అపదహార వచనంలో ఉంటుంది అంటే మన చేతుల్లో ఉన్నది మనం దేనికి అప్పగించుకోవాలను నేను ఆ యొక్క సినిమాలకు ఇంట్లో కూర్చొని టైంపాస్లకు నా కళ్ళని చూడకూడని మోహపులకు ఇటువంటి వాటికి అప్పగించుకున్న నేను ఇక్కడ మీ అవయవములను నీటి సాధకములుగా దేవునికి అప్పగించుడి ఈ మాటను బట్టి ప్రభా నేను తీర్మానం నిబంధన చేసుకున్న దేవునితో ప్రభా బ్రతికితే గురించి బ్రతకడం అనంటే అది సులువు కాదు నీలో ఉంటే మాత్రం అది సులువే అనేసి దేవుని కోసం నేను ఆ యొక్క తీర్మానం తీసుకున్నాను నా అభయములు నా శరీరము అప్పటి నుంచి టూ థౌజండ్ నుంచి నాకు తెలియకుండా నా జీవ నా శరీరంలో ఏదో ఆటంకము ఏదో ఒక నన్ను వెంటాడుతూ వస్తుంది ఆ టూ లో దానికి ముందు బాగున్నాను హెల్దీగా మంచిగా ఫిట్ అన్ని విధాలుగా లోకరీతి గడిపినప్పుడు చాలా సంబరంగా సంతోషంగా అనేక స్నేహితులతో ఇష్టం చాలా సంతోషంగా గడిపాను డబ్బు పరంగా దాంట్లోనే ఇట్లాంటి అన్ని చేసుకుంటూ వచ్చాను ఎప్పుడైతే నేను నిబంధన చేసుకున్నానో నా జీవితంలో చిన్న చిన్న శ్రమలు అనేటి ఎంటర్ అయినాయి కష్టాలు ఎంటర్ అయినాయి శోధనలు ఎంటర్ అయినాయి ఈ టూ లో కరోనా మహమ్మారి వచ్చింది టూ థౌజండ్ లో కరోనా నాకు ఆగస్టు లో వచ్చింది ఆగస్ట్ లో వచ్చినప్పుడు ఈవెన్ నేను మాట్లాడలేకపోయాను టీం వాళ్ళు అందరు మన ప్రయో టీమ్ ఆన్లైన్ టీం అందరు ప్రతి ఒక్కరు నా గురించి ప్రార్థించేవారు ప్రతి నాకు ఫోన్ చేసి సలహాలు చెప్పేవారు ప్రతి నాతో కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు అయితే నేను మాట్లాడలేని పరిస్థితి కూడా అందరికి తెలుసా కాని ఒక ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే అసలు భయపడలేదు ఒక సెకండ్ కూడా భయపడినట్టు నాకు గుర్తులేదు ఇది వచ్చింది అని నేను ల్యాబ్ టెక్నీషియన్ ని నేను ల్యాబ్ లో కోవిడ్ టెస్ట్లు చేయాలా నేను ఎన్ని చేతులు కడుక్కున్నా ఎన్ని ముక్కులు కడుక్కున్నా ఎన్ని గ్లౌజులు వేసుకున్నా నేను ఆ పేషెంట్లతో ఇంటరాక్ట్ అవ్వాలా వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవాలా వాళ్ళు రాసిన పెన్ను నేను పెట్టుకుని మళ్ళీ నా జేబులో పెట్టుకోవాలా వాళ్ళకి శాంపుల్ కలెక్ట్ చేయాలి వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకోవాలి ఏదో రకంగా అది వస్తుందని నేను గ్రహించాను ముందే అయితే ఎటువంటి సీరియస్ కండిషన్ కి వెళ్ళిపోయానంటే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ డేస్ లోనే తగ్గిపోయాను హెల్దీగా తగ్గితే అది వేరు అనారోగ్యంతో తగ్గితే అది చాలా ప్రమాదం కదా అట్లా వెళ్ళిపోయినప్పుడు కూడా ఒకటే అనుకున్నాను బ్రతుకు టక్కిస్తే చావైతే లాభము చావైతే ప్రమోషన్ మా అమ్మ టూ థౌజండ్ సెవెంటీన్ లో చనిపోయింది మా అమ్మ నేను క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మా అమ్మ నేను ఎప్పుడు ఈ డెత్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం మా అమ్మకు ముందే తెలుసు ఫలానా డేట్స్ లలో చనిపోతున్నా అని రెండు నెలల నుంచి చెప్తుంది నా టైం అయిపోవచ్చింది అని పోనీ ముసలామా అంటే ముస్లామా కాదు అనారోగ్యాలు ఎక్కువ ఉన్నాయా అని అట్లాంటి ఏం లేవు జస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఒక వన్ వీక్ బ్యాక్ చెప్పింది చాలా షార్ట్ టైం ఉంది నాన్న నేను దేవుడి దగ్గరికి వెళ్లేదు ఉన్నది అక్కడ పనులుంటాయి వాటిలో నేను ఉండాలా నాది ఏం లేదు ఇక్కడ నన్ను దేవుడు దీనిరాలుగానే పెట్టిండు నాకు ఏ ఆస్తులు ఏ అంతస్తులు చాలు నాకు ఈ తృప్తి దేవుడు ఎదుట యథార్థంగా బ్రతకగలిగినను పాపం లేకుండా నిందారహితంగా ఉండగలిగినను నా జీవితాన్ని సరి చేసుకోగలిగినను అని ఇటువంటి మాటలన్నీ చెప్తా ఉంటే ఊరుకో అమ్మా ఊరుకో అది ఇవన్నీ పట్టించుకోకుండా నేను పర్లేదులే అమ్మా నువ్వు అన్ని చెప్తావు అది నేను కేర్లైజ్ చేసిన కరెక్ట్ గా మా సిస్టర్ వాళ్ళది చర్చ్ ఉంది ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ నేను కూడా వెళ్ళాను అదే రోజు వెళ్ళిన తర్వాత తను పలికిన చివరి మాట అక్కని బాగా చూసుకోవాలి నాన్నని బాగా చూసుకోవాలి నువ్వు సేవ చేయాలి అని నాతో చెప్పి నా చేయి తీసుకొని ముద్దు పెట్టుకుని గడ్డం పట్టుకొని నా బంగారు కొడుకు అని ఒక ముద్దు పెట్టుకుంది అమ్మ రేపు పొద్దున్నే ఇంటికి వెళ్దాము నైట్ ఇక్కడే ఉంటా అంటున్నావు గదా మరి లేట్ సరే అనేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను కొద్ది దగ్గరలోనే ఆ ఇంటికి పొద్దున్నే అని అమ్మ చెప్పింది అయితే పొద్దున్న అమ్మ చర్చ్ అందరు క్రికెట్ ఆడుతా ఉంటే అమ్మ ఆ ఎంపైరింగ్ లాగా ఫోర్ సిక్స్ అది అని చెప్పుకుంటూ దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ డిస్టర్బ్ చేయకండి అనేసి చర్చిలోకి వెళ్ళి అమ్మ చివరిగా వాక్యం చదివి పాట పాడి అట్లే ఆ బైబుల్ పట్టుకొని హృదయానికి పెట్టుకొని అక్కడే చనిపోయారు మా అమ్మ అయితే అమ్మకు తెలిసనమాట అయితే నేను ఆమె చాలా మాట్లాడుకునేవాళ్ళం మరణం గురించి మా అమ్మ అనేది నువ్వెందుకు నా మరణిస్తే బాగుంటది అని కూడా కొన్నిసార్లు మాట్లాడుతావు అంటే నేను అన్నాను చిన్న వయసులో మరణిస్తే దేవుణ్ణి తొందరగా మీకన్నా ముందే చూసినట్టు కదా లేట్ గా తర్వాత చూడ్డాం కన్నా ఎట్లాకి ఇక్కడ బ్రతికేదానికన్నా దేవునితో కలిసి ఉంటే అంతకంత గొప్ప లాభం ఏంటి అని ఆ యొక్క నిరీక్షణ ఉండిపోయింది ఆ కరోనా వచ్చినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నా నా తల్లిని కలవగలుగుతా ఒకవేళ దేవుడు ఈ విధంగా నన్ను ఒకవేళ ఇది దేవునికి తెలియకుండా మన వెంటరికి ఒక్కటి కూడా రాలదు అది నేను నమ్ముతా హండ్రెడ్ పర్సెంట్ అది అది ఉగ్రతనా లేకపోతే ఇంకా ఏదా నాకు తెలియదు గాని నాకైతే ఒక ప్రమోషనే అది అది దేవుడు చిత్తం లేకుండా రాదు నేను ఆయన బిడ్డనని నమ్ముతున్నాను వేల పంతొమ్మిదికి ముందు అంటారా ఆ నేను కచ్చితంగా నరకానికి వెళ్లిపోతాను కానీ రెండు వేల పంతొమ్మిది నా జీవితాన్ని మార్చిన సంవత్సరం అయితే ఈ విధంగా వస్తున్నప్పుడు మొన్న రీసెంట్ గా ఫిబ్రవరి ఫస్ట్ అనుకోకుండా నా చెయ్యి అంతా లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ లో నుంచి పెయిన్ భయంకరమైన నొప్పి నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నిదా ఇంకా ఇది చెస్ట్ పెయి ఇది లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరెక్కుతా ఉంది ఇంకా ఈసీజీ తీసుకోవాలి నాకు ఇన్సూరెన్స్ ఉంది సరే అనేసి కిమ్స్ కెళ్ళిపోయాను అప్పటికి వన్ టూ అవర్స్ వెయిట్ చేశాను ఇంట్లో అంత తిమ్మిరి పట్టడం అదంటే ఎప్పుడు నేను చూడలేదు ఇంత తిమ్మిరి పట్టడం చెయ్యి కూల్ అయిపోయింది కోల్డ్ అయిపోయింది సరే అని ఫిబ్రవరి ఫస్ట్ కి కిమ్స్కెళ్ళాను ఎమర్జెన్సీ దాంట్లో అడ్మిట్ చేసుకున్నారు ఈసీజీ తీసినారు కార్డియాక్ మార్కర్స్ అంటే గుండెకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ లన్ని చేసినారు అన్ని చేసేసి ఇది గుండెకి సంబంధించింది అయితే కాదు నీ చేతిలో షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది అవి చూపించుకోండి అని చెప్పినారు సరే అని పైకి రాస్తున్నారు ఒక థర్డ్ ఫ్లోర్ లో ఆ సార్ దగ్గరికి ఆయన ఈ ఎంఆర్ఐ రాస్తున్నారు ప్రాబ్లం ఒక దగ్గర ఉంటే ఇంకో దానికి రాసినాడు ఎంఆర్ఐ అన్ని ఎక్స్పెన్సివ్ టెస్ట్లే పరిస్థితి ఏమో బాగాలేదు ఎందుకంటే ఈ ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయిందో ఆ వచ్చినప్పటి నుంచి మా ల్యాబ్ అనేది ఓన్లీ హాఫ్ డే మాత్రమే పెడుతున్నారు డాక్టర్ గారు మా ఈవినింగ్ పెట్టట్లేదు ఓన్లీ మార్నింగ్ అంటే అంతంత మాత్రంగానే మా పొజిషన్ కూడా ఉన్నది ఈ సమయంలో ఆ టైమ్ లో టెస్ట్ మీద టెస్ట్లు రాస్తున్నారు నాకు జనవరి ఫోర్టీన్త్ కొడుకు పుట్టినాడు సరే ఈ సంతోషంలో ఉన్న ఫిబ్రవరి ఫస్ట్ కి ఇది టెస్ట్లు చేయించుకున్నాను ఆ టెస్ట్ లో ప్రూవ్ కాలేదనేసి ఇంకో టెస్ట్ రాస్తున్నారు ఆ టెస్ట్ లో ప్రూవ్ అయింది అనేసి నీకు గా సర్జరీ చేయాలి లేకపోతే గ్యాంగ్రిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు కూడా కొట్టేయొచ్చు కానీ అంతవరకు పోదు చెప్పకనే చెప్తున్నారు అనమాట అంతవరకు పోదు కానీ చెప్పేటి అన్ని నాకు చెప్తా ఉన్నారు సరే ఇన్సూరెన్స్ ఉంది కదా అనేసి వెయిట్ చేశాను ఇన్సూరెన్స్ ఉంది పర్లేదు మరి చేస్తా అంటే చెయ్యండి అది బ్లడ్ ఎక్కువ క్లాట్ అయిపోయింది అని తెలిసింది తర్వాత ఇన్సూరెన్స్ అనుకోకుండా అందరికి నాతో పాటు జాయిన్ అయిన వ్యక్తి చేయించుకున్నాడు నా ఫ్రెండ్ ఆయనకి ఇన్సూరెన్స్ ఈజీగానే వచ్చింది వీళ్ళు ఏం చేశారని అంటే మా అమ్మ హిస్టరీ చెప్తే నా పేపర్ రాసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ నాయ అనుకుని నన్ను అడుగుతా ఉన్నారు అట్లా ఇన్సూరెన్స్ కూడా క్యాన్సల్ అయిపోయింది అక్కడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది ఇన్సూరెన్స్ గొడవలల్లో తర్వాత యాంజియోగ్రామ్ చేసినారు ఇంకా సర్జరీ అని ఫిఫ్టీన్త్ రోజు సర్జరీ అనమాట నాకు ఫిఫ్టీన్త్ కి అయితే ట్వెల్త్ రోజు ఏం జరిగిందనంటే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్గా లేకపోతే నేను ఆ క్యాంటీన్లలో తిన్న ఫుడ్గా నాకు తెలియదు ఓన్లీ వన్ టైమ్ నాకు ఫిఫ్టీన్ వామిటింగ్స్ అయినా ఒక ట్వంటీ ఫైవ్ లూజ్ మోషన్స్ అదే హాస్పిటల్లో డిహైడ్రేట్ అయిపోయినా బ్రెయిన్ లో వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయని నాకు క్లియర్ గా తెలుస్తా ఉంది ఆ వీల్ మీద కూర్చోలేకపోతున్నాను నేను అనుకున్నాను ఏంత సిర్ అయిపోతున్నాను అసలు ఎప్పుడు ఇట్లా కాలేదు అంత భయంకరంగా కరోనా వచ్చినప్పుడు కూడా నేను అంత సివియర్ కాలేదు కానీ ఆ రోజు చాలా భయంకరంగా ఒకటే ప్రేరు చేసుకున్నాను అక్కడనే ప్రభా నాకిచ్చిన ప్రతీ యొక్క పరిస్థితికై నీకు వందనాలు ప్రభా నీ చిత్తం ఏది అది కానీ ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను తర్వాత ఒక అన్న వచ్చి ఓఆర్ఎస్ అవి వేస్తే సోడియం లెవెల్స్ పొటాషియం లెవెల్స్ అన్ని పడిపోయినాయి అవి ఇవ్వడము అవి వాంటింగ్ చేస్తున్నాను గానీ అవి తాగుతున్నాను లైట్ లైట్ వచ్చింది అక్కడ నుంచి వెళ్లి వేరే హాస్పిటల్ కెళ్ళి అడ్మిట్ అయ్యి డిహైడ్రేషన్ కోసం అక్కడ పోయి అడ్మిట్ అయ్యాను మళ్ళీ ఫిఫ్టీన్త్ రోజు ఇక్కడ సర్జరీ అని అంటే సార్ చంద్రశేఖర్ సార్ ఫోర్టీన్త్ రోజు నాతో మాట్లాడినారు థర్టీన్త్ రోజు థర్టీన్త్ రోజు నాతో మాట్లాడి విజయ్ నువ్వు నిమ్స్ కి వచ్చేసి నిమ్స్ లో మేము ఏర్పాటు చేస్తాము డాక్టర్స్ ని వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలి సరే హోప్ ఉంది సార్ వాళ్ళ సరే వీళ్ళైతే చూద్దాము వీళ్ళేమో సర్జరీ అన్నారు అనేసి నేను నిమ్స్ కి ఫిఫ్టీన్త్ రోజు వెళ్ళాను ఆ ఫిఫ్టీన్త్ నాకు సర్జరీ ఉంది కిమ్స్ లో వాళ్ళు పొద్దున్న సెవెన్ నుంచి ఫోన్ చేస్తున్నారు ఇంకా రావట్లేదేంటి అని అన్ని రెడీ చేసుకున్నారు ఏమో కావచ్చు వాళ్ళేమో వన్ లాక్ చేంజ్ అడిగినారు డబ్బులు వన్ లాక్ చేంజ్ అని కూడా అవి కూడా మేము చైన్ పెట్టి అవి పెట్టి కొంచెం రెడీ చేసుకున్నాం ఇంట్లో డబ్బులు అయితే దేవుని మహాకృప ఏందని అంటే సార్ వాళ్ళు దొరకడము అక్కడ నుంచి అదొక పెద్ద సముద్రం అని ఉన్నారు సార్ వాళ్ళు నేను వెళ్తే నాకు తెలియలేదు ఒక ఒక రూమ్ లోనే ఒక వ్యాస్కి సర్జన్ దగ్గరనే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అక్కడ నాకంటే ముందు సార్ వాళ్ళు చేయడం వల్ల నాకు ఒక వన్ అవర్ లో మొత్తం అయిపోయింది టెస్ట్లు ఆ టెస్ట్లు చూసినాడు టెస్ట్లు రాసినాడు టెస్ట్లు చూసినారు సార్ మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ చెప్పినారు ముఖ్యంగా ఏందనంటే దీనికి సర్జరీ అని నవ్వినాడు సార్ అక్కడ ఉన్న సందీప్ సార్ దీనికి సర్జరీయా నేను టూ వీక్స్ లో బాగా చేస్తా ను నన్ను నమ్ము నువ్వు జస్ట్ హోప్ పెట్టుకో వాళ్ళు సర్జరీ అన్నారు నేను నిన్ను హోప్ పెట్టుకోమంటున్నా నేను హోప్ తో నేను దీసేస్తాను దీన్ని క్లియర్ చేస్తా సరే అనేసి అక్కడ మందులు రాస్తే ఆ మందులు ఎక్స్పెన్సివ్ మందులు ఒక అయింది అవి కొనుక్కున్నాను మధ్యనం వేసుకున్నాను నైట్ కల్ల చూస్తే నేను ఫింగర్స్ అన్ని మూవ్మెంట్ ఇచ్చి ఇట్లా ముడుచుకోగలుగుతున్నాను చెయ్యి అప్పటి వరకు ఈ పదిహేను రోజులు నేను ముడవలేదు నా ఫింగర్స్ ముడవలేని పరిస్థితి అసలు దాంట్లో సర్కిసే లేదు ఆ ఫింగర్స్ మూవ్మెంట్ అనేది లేదు చెయ్యి వెనక్కి పోవడం లేదు నా ప్రాణం పోయినంత పనైతే దాని నొప్పికి అట్లాంటిది పెయిన్ కూడా సాయంత్రా కల్లా తగ్గిపోయింది నేను ఎంత డిస్టర్బ్ అయ్యానంటే ఇంకా సర్జరీ కదా అనేసి అనుకుంటే దేవుడు నేను ఊహించింది ఒకటి వాక్యంలో ఉంది ఆయన పరమ వైద్యుడు అని వైద్యుల కన్నా ఆయనే పరమ వైద్యుడు అది నా జీవితంలో నిరూపణ అయింది కాబట్టి ఆ కదా అయితే ఇంకా టూ వీక్స్ చూడమన్నారు సార్ నా గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు గ్రూప్ ల వాళ్ళు చేస్తున్నారు మీ అందరికీ వందనాలు అదే విధంగా బయట వ్యక్తులు కూడా చాలా మంది నా పరిచేస్తులు అందరు నా గురించి ప్రార్థన చేస్తున్నారు వరందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా అయితే నేను మరలా నేను ఒకటి నమ్ముతున్నాను ఏంటంటే సరే నేను ఇంకా ఇంకా ఏదన్నా దేవునికి నేను వ్యతిరేకంగా ఉన్నానేమో ఇంకా నేనేమన్నా మంచి కావాలని దేవుడు కోరుకోవడం వల్ల కూడా ఇట్లా జరిగిందేమో ఇంకా నన్ను దేవుడు వేరే విధంగా చూడాలనుకుంటున్నాడేమో నాలో ఇంకా ఎక్కడన్నా దురాశగాని ఎక్కడన్నా లోకాశగాని ఉందేమో ఇది నా మనిషికే ఇది వచ్చినప్పుడు నేను ఒకటే నమ్మిన సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఒకటే అనుకున్నా ప్రభావా నేను ఎన్నిసార్లు నీ చేతికి మేకులు కొట్టింటా ఆ నొప్పి కన్నా ఈ నొప్పి చాలా తక్కువనేలే ప్రభావా అని ప్రార్థన చేసుకున్నా ఈ నొప్పి వచ్చినందుకు థ్యాంక్స్ ప్రభా అని ప్రతి దినం ప్రార్థం చేసిన డే వన్ నుంచి థ్యాంక్ యూ ఈ నొప్పి నాకు వచ్చినందుకు మీకు వంద నెల ఆయన తెలుగుకుండా రాదని నాకు తెలుసు ఇది స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా ఒకవేళ నా కాలుకయేది ఉందా మంచిదే ప్రభా ఇంకా నాకు హార్ట్కి గుండెకే మన మంచిదే ప్రభా ఈ శరీరం నన్ను చానా మోసం వేసింది ఐదు సంవత్సరాలు నీకు దూరంగా ఉండే తట్టు చేసింది ఒకవేళ పో ఇది ఎట్లకైనా పోయేది పోయినా కూడా పర్వాలేదు ప్రభా నీ చిత్తం ఏముందో అది మాత్రమే నా జీవితంలో జరిగించు అని ఆ యొక్క ధైర్యంతో ఈ వచ్చినా భయపడలేదు కానీ నొప్పికి బాధపడ్డా ఏమన్నా అయిపోతుంది నేను ఎక్కడికో వెళ్ళిపోతాను నా జీవం ఎక్కడనో కలిసిపోతుంది అట్లాంటి బాధ మాత్రం రాలేదు అటువంటి భయం అనేది లేదు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చంద్రశేఖర్ సార్కి భాస్కర్ సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడి కొద్ది సాక్ష్యం దీవించను దేవుడు మీ జీవితంలో చేసిన అమ్మాయిలకైనా దేవునికి వందనాలు ఆయన అద్భుతాలు చేసే దేవుడు స్వస్థత చేసే దేవుడని మరి విశేషంగా ప్రభు చివరి గడియలలో దేవుడు మనకు ఆ విషయం మన చూపిస్తున్నాడు ఆయన మహిమ కొరకే ఇవన్నీ వచ్చింది కాబట్టి ఆయన మహిమపరిచేలాగన దేవుడు ప్రణాళిక మన పట్ల ఏముందో అది నెరవేర్చడానికి ఈ శ్రమలో గు ప్రభు మన నడిపిస్తాడు నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నా కాబట్టి శ్రమ కలిగించేది దాని నుంచి విడిపించేది దాని నుంచి మార్గం చూపించేది కూడా ప్రభువే కాబట్టి ఈ నిరీక్షణతో మనం సంపూర్ణంగా ప్రభులు సమర్పించుకొని ఆయన నీతిని సత్యని ఆయన సమాజంలో ప్రకటించి ఆయనపరిచి బిడ్డలుగా ఆయన తీర్చిదిద్దాలని ఈ శ్రమలో కూడా దేవుడు మన నడిపిస్తున్నాడు శ్రమలు వచ్చింది కాబట్టి మనం ఆద్యంగా ధరించుకొని ప్రభుని మయంపరచాలేదా ఒక్కొక్కరుగా అన్న లైన్ లో ఉన్నాడు నా దాంట్లో ఉన్నాడు సార్ నా దాంట్లో నోట్లో ఉన్నట్టుకుంది సరే మనం ఇద్దరం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన తర్వాత తర్వాత సార్తో మాట్లాడదాం నోట్లో ఉన్న కనిపిస్తుంది స్క్రీన్ మీద ఉంది నేను చేస్తానా నాకు కొద్దిగా ట్యాబ్లెట్ చేసుకునే టైం అయింది మీరే చేయండి పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా చేసే వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ చేయగల తండ్రి గొప్పదేవా మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు వంద నెల ప్రభా తండ్రి ప్రభా అయినా బ్రతుకుంట క్రీస్త చావైతే లాభం అని పెదవులతో అనట హృదయంతోను తండ్రి ప్రభా అనుభవంతోను అన్నటకు మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి అయోగ్యుడను అల్పుడను తండ్రి ప్రభా దేనికి పనికిరాని మమ్మల్ని ఇంతగా గుర్తు పెట్టుకుని తండ్రి తాను ప్రేమించు వారిని శిక్షించి గద్దించును అన్నారు ప్రభా వందనాలు ప్రభా స్తోత్రాల ప్రభా తండ్రి మీ చిట్టానికి లోబడుచున్నాను తండ్రి సహాయం చేసి బలపరుస్తూ వస్తున్నారు ప్రభా అనేక విషయాలలో మాకు తోడుతూ ఉన్నారు ముఖ్యంగా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలి ప్రభా తప్పిపోయిన గొర్రె ఆయన వెదకి రక్షించిన దేవుడవు తండ్రి తప్పిపోయిన కుమారుని చేరదీర్చిన దేవుడవు ప్రభు ఇక వెనుక తిరగకుండా తగ్గది జీవితంలో నాయన గొప్ప ఆశ్చర్య కార్యాలను చేయండి ప్రభా అపవాదిని ఎదురించట శక్తిని దయచేయండి ప్రభా మేము అడుగుపెట్ట ప్రతి సమాధానపరచండి ప్రభా నైనా ఎక్కడో నీ నామాన్ని మేము అవమానపరిచే వారంగా ఉండకూడదు ప్రభా మీ నామాన్ని హెచ్చించాలా ఘనపరచాలా మీరే లోక రక్షకుడు అని వారు తెలుసుకోవాలి ప్రభు అటు మాదిరికరమైన స్థితిని జీవితాన్ని మాకు అనుగ్రహించండి కొద్ది రోజులు బ్రతికి మీ దగ్గరికి వచ్చి ఈ కొద్ది రోజుల్లో మా జీవితము ఏ విధంగా ఉందో దాన్ని నడవడికనే మా ఫలితం ఉంటుంది ప్రభు నైనా మమ్మల్ని చేయి విడువని దేవుడు అని తండ్రి మా విన్నపములు మీకు తెలియజేస్తూ ప్రభా ముఖ్యంగా నా నిమిత్తం ప్రార్థించి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరును దీవించి ఆశీర్వదించి బలపరచండి తల్లి అదేవిధంగా టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రతి ఒక్కరు సేవ చేయవారుగా ఉండటం చేయండి నాయన జరిగిన సంఘటన అన్నిటిలో నాయన పాపము నుంచి తప్పించినారు అనారోగ్యం నుంచి శ్వాసపరిచినారు వీటన్నిటిని బట్టి మీకు వందనలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నా ఇంకా నువ్వు తండ్రి ప్రభా మీకిష్టమైన పాత్రగా వాడబడాలని ఆశపడ్చు తండ్రి నాకు కావలసిన సాహసమును ధైర్యమును దయచేయ నన్ను కుటుంబాన్ని మీ చేతిలో కప్పగెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామము నా ప్రార్థిస్తూ అడిగి తండ్రి ఆమెన్ గొప్ప దేవ సర్వశక్తిమంతగా అబ్రహాం యాకోబ్ ల గొప్ప దేవ కృపామయడా నీకే స్థుతులు స్తోత్రమే ఇన్నా నేడు నిరంతరం ఏకరీతి గున్న దేవ ఓ దేవ మా పితరుల దేవ పరిశుద్ధి నీకే స్థుతులు స్తోత్రమే గొప్ప దేవ నా తండ్రి ఇస్తూ ప్రభా ఇంతవరకు మీరు మాతో పాటు ఉన్నారే సయ్య మీ ఆత్మని ఇక్కడ ఆవరింపేసినారు ప్రభా సాక్ష్యం ద్వారా ప్రభావం పొందిన తండ్రి ఆ బిడ్డ మీరు ఎంతగానో కహీన స్థితిలో ఉండగా ప్రభావ భయంకరమైన పరిస్థితులు ప్రభావ మీరు లేవనెత్తి మీరు ఎంతగానో బలపరినైనా మీరు బిడ్డగా చేసుకున్న విధానం బట్టి నీకు వందాలి ప్రభా సంపూమైన స్వస్థత బిడ్డకు మీరు అనుగ్రహించే ప్రవా సైతాన్ని కూడా ఓడిపోయిన ప్రభావ సిగ్గు కలిగించిన ప్రభావ నీకు వందాలే సయ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థతులు సోతాలు అర్పించుకోవడం ప్రభావం ప్రభావ నూతనంగా మీకు పరిశుధాత్మ అభిషేకం దయచేసి ప్రవా మీకు నీతి సత్యాన్ని ప్రభావ అనేకులు ధైర్యంగా ప్రకటించే బిడ్డ మీరు లేవనైతే తండేస్తూ ప్రవ్వాత ఆటంక పరుస్తున్న ప్రతి చీక శక్తులు అందక ప్రతి టీమైన స్వీట్ నిర్దిస్తున్న దుషశక్తులరా ఆ కుటుంబాన్ని ప్రాంతంలో పంజడానికి వీలు ఏసు క్రీస్త సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాయి క్రీస్తు పరిశుద్ధం తాంకు జీసస్ తాంకు లోపూర్ణు లేవనైతే మీకు సాక్షిని పెట్టుకుని తన తన భార్య పిల్లల్ని మీరు తాకండి ప్రభావ మీరు బలపచ్చాను ప్రభావ మంచి ఆరి కొనుగోలుగా దేనివుతున్న అభిషేక్ నుంచి మీ సేవ వాడుకోండి ఇలా భవిష్యత్తు మీరు దీవించి మీకు గొప్ప సాహస్ని పెట్టుకోమని ప్రార్థిష్టమైన నా దేవ నా ప్రభావానికి వందాలేసయ్యా ఈ శ్రమల కాలంలో ప్రభావతారు ప్రభావం బలపరుస్తూ ప్రభావ ప్రతి శ్రమలలో కూడా ప్రభావం సహాయ కలిగి ఉన్నారు తోడుగున్నారు మీ కృప వెంబడి కృపరికి అనుగ్రహించి కాలం వరకు నడిపించినారు భయంకరమైన కాలంలో కూడా ప్రభావ వైరస్ అంత భయంకర విజృంభిస్తున్న గానీ ప్రభావం కాపాడినారు ప్రభావ తండ్రి ఈ రోజు వరకు మేము సజీలుగా ఉన్నాం అది కేవలం మీ కృపనే నాయనానికి వందాలేసయ్య మమ్మల్ని ఎంతగా ప్రేమించిన మరణ పోయిన మమ్మల్ని తిరిగి ఓ ప్రభావ మీ జీవం వైపు నడిపించినాయనానికి నీకే కృతజ్ఞతలు ప్రవా నీకే స్థులు సోతలు అర్పించుకోవటం గొప్ప దేవ సమస్త గణత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేష్ నీకే కలుగునుగాలయ నా దేవ నా ప్రభావా నా తండ్రి వేస్తు ప్రభావి లోకం ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుంది అక్కడ తొలిగింది ప్రభావ సిద్ధపడాల నీకులు సిద్ధపరచాలా ప్రభ నశించిపోతున్న ఆత్మల కోరిక మీ కన్నీరు ప్రార్థించాలా ఈ లోకం ప్రభా ఇది ఈ లోకపు నటన గతించిపోయింది ప్రభా ఈ లోకపు విధానం గతించిపోబోతుంది ప్రభావ త్వరలోనే ఎస్ఐ అంత భయంకరమైన కాలాలు ఉంటాం నా తండ్రి ప్రభావ తండ్రి అంతకంతకు ప్రభావం నాశనానికి లోనైతుంది ప్రభావ ఎవరు కూడా దాన్ని గ్రహించలేని స్థితిలో ప్రభావ కనికరించార్థిష్టం గొప్ప జనవంత మీరు రక్షణ పొందాలా ప్రభ పిడ ప్రభావాల జీవితాలు సమర్పించాను మీ కొరుకు జీవించాలని సహాయపడండి ఆచారబద్ధం మతపైన జీవితం నుంచి విడిపించని ప్రవ సంపూర్ణ సత్యంలో శుత సహాయపడండి ప్రతి సంఘాన్ని మీరు అభిషేకించిన మీ సేవలో మీరు వాడుకునే ప్రవ వైరస్ బాధితులందరిని పర్వ మీరు స్వస్థపర్చమని ప్రార్థిష్టం ఆ కలువరి సెల్ చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని మీ మహా కనికేరం మీ కృప చూపించమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రవ తప్పిపోయిన కుమారు కౌగిలించుకున్న ప్రవ్వా ఒక గొర్రె తప్పిపోతే ప్రభావ మిగతా గొర్రెలు విచ్చిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం మీరు పరిగెత్తినారు గొప్ప దేవానికి వంద ఎంత గొప్ప దేవుడు వేసాయానికి వందయ్య మీ ప్రేమ అమోఘం ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడు వేసాయానికి వందాలయన ఓ ప్రభ నా తండ్రి మీ కృప లేకుంటే ప్రాభం మేము ఎప్పుడు నశించిపోయే వాళ్ళం ప్రభావ కృప ఉంది ప్రాభ మా పట్ల ఆయన ఒక శేషంలాగా మేము పెట్టుకున్నారు ప్రభావ ఈ లోకంలో నైనా నీకు వందా తండ్రి ఎందు నిమిత్తమై ప్రభావ మమ్మల్ని ఆ ఓ ప్రభావం కాపాడుకుండా మీ ప్రణాళిక మాధవ్ నెరవేర్చుకుని ఆయన బయలుపరచండి ఓ దేవా మీతో మేము ఎక్కువ సమయం గడపాలా ప్రార్థనలు గడపాలా ప్రా ఓ దేవా ఐకికమైన విజయాలతో మేము కొట్టుకోకపోకుండా ప్రవ ప్రతి దశలో ప్రభు మీతో సాహసం కలిగి ఉండాలా మీద సన్నిహితంగా ఉండాలా మిమ్మల్ని హత్తుకుని మేము జీవించాలా ప్రభా మీ దగ్గర నుంచి ప్రతి వాక్యాలను మేము అర్థం చేసుకుని ప్రభావం అనేకలు ప్రకటించాల సహాయపడండి ప్రతి మాకు బయలుపరచని ప్రభావ రాబోయే దినాలు ఏ రీతి ఉండబోతున్నా మాకు చూపించాలని ప్రార్థిస్తాం దాని తగినట్లు మేము జీవించాలా సంపూర్ణ సమర్పించుకుని ప్రవా శరీరాన్ని నా తన ప్రాణాన్ని షేదించుకోవాల ప్రావాణ తను మీ కొరకు మేము జీవించాల ప్రభావ మమ్మల్ని సమర్పించుకోవాల ప్రావణ తన్ని నీకు వందాలు నా తల్లి మిమ్మల్ని మహిమపచ్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రతి బ్రదర్స్ ని దీవించి ఆశీర్వదించండి నూతనంగా మీరు అభిషేకించి మీ బలంగా వాడుకోండి నా దేవ పరిశుధాత్మ అభిషేకం దయచేయండి పరిశుధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మీరు మీరు శక్తిని వాక్యం చెప్తుంది ప్రవ్వ ప్రతి ఒక్క బిడ్డకు మీ శక్తిని అనుగ్రహించండి సత్యములకు నడిపించండి ప్రవ్వ మీరే వాడుకోమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వంద ఏసయ్యా నా తండ్రి ఈ శ్రమల కాలంలో ప్రభు ఎవరు కూడా ప్రభు ఈ శ్రమల వల్ల కదిలింపబడుకున్న ప్రవా ప్రతి ఒక్క బిడ్డ స్థిరంగా ప్రవా ఏ స్థితిలో మేము పిలుబడం అదే స్థితిలో మేము నిలబడాలి చివరి వరకు మీ రక్షణ ప్రాణాలకు మీ కొరకు నిలబడాలా ఆ నీకు నడిపించాలా ప్రవా నా దేవనకు మా ప్రాణం ఆశ కలగల ప్రభావ నీటి వాగు ఆశ్టు మా ప్రాణం మీ కొరకు ఆశయపడాల ప్రతి దశలో ప్రవా అలాంటి ఆశను మాకు పుట్టించమని మా హృదయంలో నుంచి ప్రభావ దేవన తీటి వాగుల కొరకు దుప్పి పరిగెత్తిన ప్రవాసన నూటి వాసన కొరకు ప్రవా ఆ రీతిగా ప్రవ మేము పరిగెత్తాలా మీ వాక్యవాధ్యం జీవజలం వద్దకు మేము పరిగెత్తాలా ప్రభావం దొరికిన అన్ని కుల ప్రభావం ఆ జీవజలము నడిపించేవారి ఉండాలా ప్రభావ తండ్రి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అలాంటి స్థితికి అలాంటి సేవకి మేము ఎదుగులాగా మమ్మల్ని సిద్ధపరచమని నా దేవ నా ప్రభావాలని తెలిసిన ప్రభావం ఎంతో మంది గ్రూప్ లో వాళ్ళు రాలేదు ప్రభావ మీరు బలపచ్చని స్థిరపరచని ప్రభావ మీ వాకింగ్ పట్ల ఆసక్తి దయచేయండి ఆ జీవజలం తోడుకోవాలా ప్రభావ నా తను ఇస్తూ ప్రవతాన్ని మీరు తోడుకునే కొన్ని ప్రభావ అధికంగా దారాలుగా ఇస్తున్నారు ప్రభావ నా తను అలాంటి ఆసక్తిని మాకు అనుగ్రహించని ప్రభావ తండ్రి మా ఆసక్తిని ఇంకా రెట్టింపు చేయమని ప్రాదిష్టమైన ఓ ప్రభాతాన్ని ప్రతి దశలో ప్రభావ మీరు మాకు సహాయకులు ఉండమని ప్రాదిష్టమైన చేసే ప్రతి పని వాటి అంతలో మీరు మాకు సహాయకులు సమయం అనుగ్రహించమని ప్రార్థిష్టం సమయం మేము పోనీకు సద్వినియోగం అలాంటి బిడ్డలకు మమ్మల్ని తయారు చేసి మీరు అక్కడ తొలిగింది ప్రభుత్వ సిద్ధపడాలి నీకులు మీరు సిద్ధపరచాలి అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని విజయవాడ స్వస్థత ఇచ్చేందుకే నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రవానికి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ప్రభావానికి వందాన్ని ఎన్నో అద్భుతాలు ప్రభావ ఈ లాక్డౌన్ నుంచి మీరు చెప్పిన ప్రతి వాక్యం ప్రకారంగా జరుగుతున్నాయి ఈ ముందు రోజుల్లో కూడా ప్రభు మరియు విశేషమైన అద్భుతాలు జరుగుతాయి ప్రభు ఎంతో స్వస్థత పొందుతున్నారు అవి జరుగుతున్నాయి ప్రభానికి వందాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఎవరి ఫాదర్ ప్రభాక వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభావ గొప్ప జనం మీరు కాపాడని ప్రభావం గ్రీస్తున్నది న్యూట్రలైజ్ కావాలా ఎవరు హాని కూడా ప్రవాహ చేయడానికి వీలేదు వేస్తే ప్రభా అది తారుమారు కావాలా ఆక ఏముందా పా సంపూర్ణంగా ఇరిగిపోవాలే క్రిస్తావల దేవా ఎవరు కూడా పనిచేయడానికి వీలేదు ప్రభావం వ్యాక్సించి మీరు కాపాడనే ప్రభావ రాబోయే బహు కఠిన దినాలు ప్రభావ ఎంతో భయంకరమైన దినాలు ప్రభావ అయినా కానీ మేము భయపడే మా జీవం మీద దాచిపడి నిరీక్షణ మీరు ఓ ప్రభా సమస్తం మీరే ప్రభావానికి గొప్ప దేవ మీ అందరి నిరీక్షణ మాకుంది ఓ దేవ మా ప్రాణాలు మా అశాంతం మీరే ప్రభావ సమస్తం మీలో ప్రభావ కొండ కోటా తాగుకొని చోటు మీరే ప్రభావ తండ్రి వందాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం దినవంత మీ సాంచేత నడిపించిన కృప నూతనమైన అభిషేకం కనిగిరించి చేసే ప్రతి పని వాటిలో ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి సాక్షి పెట్టుకుని రాకుండా సిద్ధపరచుకోమని త్వరలో రాను ఏసు క్రీస్తు పరిశుద్ధం నమూన ప్రార్థించుతున్నాం తండ్రి మైరా చదువున తిరుగుతాయి స్వతహాలు వేసాయా పెట్టేసాను మీకు వనల్ ప్రభావం మీరు మీ బ్రదర్స్ విషయాన్ని పని మళ్ళీ చేసిన అద్భుత కరెంట్ పెట్టిన మీకు ఎంతో వదనాలు ప్రభావ అదే విధంగా అనేకమైన బ్రదర్ సిస్టర్స్ జీవితంలో మీరు మా కేవలం ఒక సాక్ష్యానికి అవునైనా ప్రతి క్షణం మమ్మల్ని పనిస్తూ ప్రభు మమ్మల్ని కాపాడుతున్న మాట మీకే వనాలు వేసాయా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభుత్వం ఎంత అధిష్టంగా అనేక మాదితని మళ్ళీ రక్షణ పొందాలా స్వచ్ఛతం అద్భుతాలు నూతనంగా వారు అనుభవానికి రావాలి నూతన వచ్చి మాట్లాడుతున్నారు అన్నటువంటి కలిగి పౌరుషం కలిగి మీ పక్షులు అంటే ప్రేమ అంటే పాగన్ని కేటువంటి పాగం మేము పెట్టుకు లేకుండా తర్వాత ఇతర జరుగుతున్న తర్వాత మీ ఆమో లెబ్బులు ఏం జరుగుతుంది మీ ఆట లేకుండా ఏం జరుగుతుంది ందుకనే వస్తున్నాయి ఈ లోకంలో కాబట్టి మేము వాటి గురించి భయపడతాం ఏం లేదు ఇన్ని గురించి చిరకాని గుర్తించలేదు ఎదుటి కూడా కానీ ప్రభావ మేము పని మంది గ్యాప్ లో వారి పక్షంగా వారికి క్షమించండి కనపరించండి ప్రభుత్వాలు కలిసి సమాధానం ఇచ్చండి ఇంకా మీరు సమాధానం ఇచ్చేసి నేను ప్రతి ఒక్కరు మీ యొక్క రాష్ట్రంలో ఉండాలి ఆ పరవ శుకృష్ణ సమాధానం అది తండ్రి మన పరవ నేను సుకృష్ణ కృపా సమాధానం మనందరికి చదాకాలం తోండి